సంకీర్తన సంఖ్య నాలుగు వందల ఇరవై మూడు సులభమైందరికి చూడ సులభముగా కలిగే మీ కృప నాకు కమలారమణ సతత దయాచార సంపన్నుడై మరి కదా అతిశయ వైష్ణవాన కరుహుడౌట వ్రతోపవాస తీర్థవరసిద్ధి మితిమీరిన సకలయజ్ఞము సత్యము ఫలము గద ప్రకటించి విష్ణునామ పాఠకుడౌట అకలంకమతితోడ నా జన్మ శుద్ధుడై కదా అకుటిల మగు మీ చక్రాంకిర సదాచార్య కృపగలిగిన కదా నిరతి శ్రీ వెంకటేశ నిన్నుగనుట మరగి మీపై భక్తి మరి ముదిరిన గదా అరయ మీకే శరణాగతుడవుట